వెర్రులాలా మీకు వేడుకగలితేను అర్రువంచి తడు కల్లంగరాదా ముడిచివేసిన పువ్వు ముడువగయోగ్యము కాదు వేసిన పుల్లె కుడువగా రాదు బడినొకరు చెప్పిన ప్రతిజెప్పబోతేను అడరి శ్రీహరికది అర్హము కాదు కంపెడుముఖ దినగా నొక్క వరిగింజ తెంపున కలసితే తెలియనెట్టువచ్చు జంపుల పలవరించకనొక మంచిమాట ఇంపైతే హరియెందుకిచ్చునావరము ఉమిసిన తమ్మలోనొకొంతకప్రము సమకూర్చి చవిగుని చప్పరించనేలా అమరక ఛాయాపహరము సేసుక తమమాటగూర్చితే దైవము నగడా చిబికి వేసిన గింజ చేత పట్టగనేలా గబుక ఎంగిలిబూరె కడుగగ మరియేల తుబుక కవిత్వాల దోషాల పొరలితే దిబుకారనవ్వడా దేవుడైనాను మించు చద్దికూటిమీద నుమిసినట్టు మంచిదొకటి చెప్పి మరిచెప్పనేరక కంచు పెంచు నొక్క గతి నదిగితే ముట్టు పెంచువలనే చూచు పెరుమాళ్ళువాని పుచ్చినట్టి పండు పూచిలోననే ఉండు బచ్చన కవితలు పాతికావు గన్న తల్లి మూలకొదిగినట్టు ముచ్చిమి నుతులేల మొక్కరో హరికి ఉల్లిదిన్న కోమటూరక ఉన్నట్టు జల్లెడె నావాలు జారిపోయినట్టు కల్లలు చెప్పి ఆ కథకుత్తరము లేక మెల్లనే ఉండితే మెచ్చునాదైవము నేతిబీరకాయ నేయి అందులేదు రాతివీరునికి బీరము ఇంచుకా ఘాతబూరుగ పండు కడుపులోన కడుపులోనదూది ఏతుల నుడుగులు ఎక్కునాహరికి ఇరుగువారెరగరు పొరుగువారెరగరు గొరబైన మాటలు గొనగుచును పరులగాదందరూ బాతిగారు తాము విరసులట్టివారు విడుచుదేవుడు ఎన్నక శ్రీవెంకటేశు తాళ్లపాక అన్నమాచార్యులు అఖిలదిక్కులు మెచ్చ నున్నతితో పాడిరొకడెవ్వడో తాను सन्न नट सम्मता हरिकी